పాత హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర్యోద్యమంతో సంబంధం ఉన్న ప్రతి వారికి సంస్కరణోద్యమాల్లో ఆసక్తి ఉన్న ప్రతి వాళ్లకి బాజీ కృషన్ గారి పేరు తప్పకుండా తెలిసి ఉండాలి బాజీ కృషన్ గారు హైదరాబాద్ సంస్థానం ఆర్ఎస్ సమాజానికి అధ్యక్షుడు ఆయన సికింద్రాబాద్ లో ఆయన న్యాయవాది వాస్తవానికి హైదరాబాద్ సంస్థానంలో प्रजास्वातंत्र गोप दादा गुरील्यू संस्थ आर्य सामज अट आर्य सामा आये अद्यक्ष आ रोज चौप गोपना आर्य साम उवा वार निजंग मेटी अजीकृष्णरा गोप संस्करणाभिलाषा कदमी ఆ సంస్కరణ ఆయన ఎవళ్లపైనో ఆధారపడి చేయటం చాలా తక్కువ సంస్కారం అనేది మనిషికి స్వతహాగా పుట్టుకు రావాలి కాని ఎవళ్లపైనో ఆధారపడి రాదు ఉదాహరణకు ఒక చిన్న విశేషం ఒకటి చెబుత అరవై అరవై ఐదేళ్ల సికింద్రాబాద్ హైదరాబాద్లో ప్లేగ్ వస్తూ ఉండేది ప్లేగ్ వచ్చేటట్టయితే చాలా బాధపడి జనం చచ్చిపోయేవాళ్ళు ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్తాం ఎట్లా ఎవళ్ళైనా మూసేటట్టయితే వాళ్ళకి ఆ జబ్బు వస్తుందేమో అన్న భయం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ బండి వచ్చి కట్టెలతో ఆ శవాన్ని బండి మీదకి తీసుకునేది అంటే ఆ బండి పోలెత్తి పెట్టేసేసి కట్టెలతో పైకి తోసేవాళ్ళు అన్నమాట తర్వాత ఆ బండిని శ్మశానానికి తీసుకెళ్లి మళ్లీ పోలెత్తితే ఆ శవం కిందకి జారుతుంది దానిపైన కట్టెలు గిరాటేసి ఇంత కిరసం పోసి అగ్గిపెట్టేవాళ్ళు అట్టా జరిగేది కానీ ఊళ్ళో కొందరు నిజంగా సంస్కరణాభిలాషులు సేవాతత్పరులు కొన్ని పేర్లు నా జ్ఞాపకం ఉన్నాయి ఎల్లాప్రగర్ నారాయణరావు గారు కాడేపల్లి శ్యామరావు వీళ్ళు ఇంకా కొందరు మిత్రులు ఈ శవాల్ని మూసుకెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఏ జబ్బులు రాల వాళ్ళకి ధైర్యం ఉంది పైగా సంస్కరణాభిలాష ఒక ఆదర్శంగా వాళ్లల్లో ఉంది అందువల్ల వాళ్ళకి ఏ జబ్బులు రావు భయపడే బాపతు కాదు కదా వాళ్ళు ఆ శ్యామరావు గారు ఈ బాజీ కృష్ణరావు గారికి చాలా ఆప్తమిత్రుడు వాళ్ళు ఆ రోజుల్లో ఈ ఆర్య సమాజాన్ని గురించి ప్రచారం చేస్తుంటే మేము చెవులు లిక్కించుకుని వినేవాళ్ళం వాళ్ల ఉపన్యాసాల్ని కానీ ఉపన్యాసాలు ఒక్కటే ప్రధానమైనటువంటి అంశం కావు అవి ప్రజల్ని ఎంతగా ఉత్తేజపరిచినప్పటికీ ఒక మనిషి ప్రవర్తనే ఆదర్శంగా ఉంటుంది ఉదాహరణకు బాజీ కృష్ణరావు గారు ఎవళ్ళైనా దిక్కులేని పిల్లల్ని గనక వీధిలో చూసేటట్టయితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకు అన్నం పెట్టి గుడ్డలిచ్చి వాళ్ళకి చదువు చెప్పించేవాళ్ళు అంటే వీళ్ల కోసం ఈ దిక్కులేని వాళ్ల కోసం ప్రత్యేకమైనటువంటి సంస్థలు ఉన్నాయ్యా లేవా అనేది ఆయన కేవలం అనవసరం ఆయన చేయగల సహాయం ఏదో ఆయన చేస్తాడు ఆయన ఎంత న్యాయవాది అయినప్పటికీ అప్పటికి నిజాం స్టేట్ రైల్వే వాళ్ల యూనియన్ ఒకటి ఆ యూనియన్కి ఆయన సలహాదారుగా ఉండేవాడు కాబట్టి వాళ్ళెవడో వస్తూ రోజు ఇంటికి న్యాయవాదిగా వాళ్ళకి సలహాలు ఉండాలి ఇట్లా ఎవళ్లెవాళ్ళు ఆయన ఆర్య సమాధిష్టు కాబట్టి ఆయన ఇంటికి ఇంకా బోరేడు మంది వచ్చేవాళ్ళు వీళ్లు కాక ఆయన ఇంట్లో భార్య ఆయన కొడుకులు కూతుళ్లు వాళ్ళంతా ఉంటారు కదా మరి వాళ్ళందరికీ ఆ ఇంట్లో జాగా ఎక్కడుంది ఇంతమందిని గనక తీసుకొచ్చేటట్లయితే ఇంట్లోకి అయినా సరే ఆయన సంతానం కూడా ఆయన ఈ విధంగా వీధిలోంచి తెచ్చినటువంటి పిల్లలతోనే కూర్చుని భోజనం చేయాలి వాళ్లతో పాటే చదువుకోవాలి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక హోదా ఏమీ ఉండదు అన్నమాట ఆయన పిల్లలకి ఇది ఆయన కుమారుల్లో మాధవరావు బాజీ అని అతడు ఒక రోజున అతడి అన్నలిద్దరూ ఇంటికి భోజనానికి రాగా వాళ్ళు ముగ్గురు ఒకటి నిర్ణయించుకున్నారు అమ్మ గురించి మనం మాట్లాడేసేద్దాం ఓ టేప్రికార్డల్లో అది కొంతకాలమైనా ఉంటుంది అది అని చెప్పి ముగ్గురు వాళ్ళ అనుభవాలని గురించి మాట్లాడారు ఆ మధ్య ఎందుకో నేను మాధవరావు బాజీ దగ్గరికి వెళితే అతడు అటేట్లు వినిపించాడు నాకు చాలా గొప్ప విశేషం ఏమిటంటే బాజీ కృషన్ రావు గారు ఒక్కొక్కప్పుడు ముప్పై నలభై మంది వీధిలో ఉండే పిల్లకాయల్ని ఆడపిల్లల్ని మగపిల్లల్ని అందరినీ ఇంట్లో తీసుకొచ్చి పెంచి వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేశాడు రజాకార్ ప్రభుత్వంలో బిఎస్ వెంకట్రావు గారని ఒక ఆయన మంత్రిగా చేశాడు ఆయనకు చిన్నప్పుడు బాజి కృషన్ గారు అదే రకంగా సహాయం చేశాడు బిఎస్ వెంకట్రావు గారి భార్య కూడా అదే రకంగా సహాయం చేశాడు కృషన్ గారు కృష్ణరావు గారి భార్య కూడా వాళ్ళకెంతో మేలు చేశారు కానీ ఆర్య సమాజికి పూర్తి వ్యతిరేకమైనటువంటి రజాకారు ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చింది బీఎస్ వెంకట్రావు గారికి వెంకట్రావు గారికి ఆ మంత్రి పదవి స్వీకరించాలనే ఉంది అప్పటికి బాజీ కృష్ణరావు గారు చనిపోయారు చనిపోయినా కూడా విస్ వెంకట్రావు గారి భార్యతో పాటు బాలీకృష్ణరావు గారి భార్య దగ్గరికి వెళ్ళి ఆవిడకి పాదాభోమనం చేసి అమ్మ మీరు గనక అనుమతి ఇచ్చేటట్టయితే నేను ఆ మంత్రివర్గంలో చేరుతానన్నాడు అనుమతి ఇవ్వకపోతే ఏమయ్యేది అని అడగద్దు ఆవిడ అతన్ని మనసా ఆశీర్వదించి నైనా చక్కగా పనిచేసుకోలేకపోయింది అట్లా ఉండేది అంటే ఒక ఆదర్శం ఒకటి ఉంటే ఒక సేవాదర్శం ఉండేటట్లయితే వాళ్ళు స్వయంగా చేసుకోవాలి ఇంకోళ్ల చేత చేయించటము అనేది నాయకత్వానికి లక్షణం అని ఈ రోజుల్లో అనుకుంటున్నారు కాని ఎవరికి వాడు చెయ్యండి ఇంకోళ్ల చేత చేయించటంలో సోంపు అనేది లేదు ఇది బాజీకృష్ణరావు గారు పెట్టినటువంటి ఆదర్శం న్యాయవాదిగా ఆయన చాలా తమాషాలు కొన్ని కొన్ని చేశాడనుకోండి ఆయన మంచి వర్త కానీ మనం ఆ కోర్టు వ్యవహారాల్లోకి పోవట్లా అయన చాలా మందికి ఈ పెళ్లిళ్ళు చేయటానికి తోడ్పడుతూ ఉండేవాడు శాఖాంతర వివాహాలు వితంతు వివాహాలు ఇట్లాంటివి చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని ఆయన ఎవరో దామోదరం గుప్తా గారని చెప్పి ఆయన భార్య చాలా పెళ్లిళ్లలో వాళ్ళు పేట్ల మీద కూర్చుని కన్యాదానం చేయటమో పెళ్లి చేయటమో ఏదో మొత్తానికి చాలా హాయిగా చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవళ్ళైనా ఉన్నారో లేదో బంశలాల పేటలో ఉండేవాళ్ళు వాళ్ళు పూర్వం ఒక్కొక్కప్పుడు బాగ్య కృష్ణరావు గారు వచ్చి కూర్చుంటూ ఉండేవాళ్ళు ఇవి ఆ రోజుల్లో చిన్నప్పుడు నాకు అట్టే వీటి ప్రాధాన్యమేమి తెలిసేది కాదు కానీ కొన్ని ఏళ్ళు అయిన తర్వాత వెనుదిరిగి చూస్తే ఆయన ఏ ఆదర్శమైనా సరే ఆయన ఆచరించి చూపాడు ఆయన ఆచరించి చూపుతూనే ఉన్నాడు జీవితాంతం ఆయన చాలా ధన్యజీవి అటువంటి వాడిని గురించి ఇవాళ ముచ్చటించడం నాకెంతో ఆనందంగా ఉంది ఇటీవల కాలంలో నాయకత్వం అనేది ఆ రకంగా పెరగటం లేదు ఆయన నాయకుడు ఆయన అనుకోలేదు ఆయన నాయకుడు మనం అనుకున్నాం ఆయనకి నాయకత్వానికి ఉండేటటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి పైగా ఆ రోజుల్లో గాంధీ గారి ఆదర్శం ఒకటి ఉండేది కదా మనందరికీ ఆయన చాలా నిరాడంబరంగా బతికాడు అన్ని పనులు ఆయన ఆయనే వాడు ఇంకోళ్ళు చేసి పెట్టాలి ఇంకోళ్ళ సహాయం మనం పుచ్చుకోవాలి అనేటటువంటి భావం ఉండేది కాదు అది బహుశా మన సనాతనాచారమేమో ఒకవేళ లేక అసలు మానవ జాతికే సనాతనమైనటువంటి ఆచారం అయి ఉంటుంది ఎవళ్ళ పని వాళ్ళు చేసుకోవటం అనేది చేత చేయించడం అనేది లేదు దానిలో ఆదర్శం మొక్కబోతుంది ఇంకోళ్ళ చేత చేయించడం ప్రారంభిస్తే అందువల్ల మణాచార్యులు శ్రీ బాజీ కిషన్ రావు గారుల గురించి పత్రికా రచయిత శ్రీ జీ కృష్ణ గారు చెప్పిన విశేషాలు విన్నారు గతంలో ప్రసారమైన ఈ కార్యక్రమం సజీవ స్వరాలలో మీకోసం మరలా వినిపించాం